అప్పుడు అనుకున్నాడు ఈ ఇంద్రుడి వల్ల నేను చాలా బాధపడ్డాను గనక ఇంద్రుణ్ణి వధించాలి త్వష్ట ప్రజాపతికి శక్తి సరిపోదు ఇది కూడా మీకు తైత్రీ వస్తుంది ఇప్పుడు ఈ శిక్షావళల్లో లేదు అందుకని రెఫర్ చేస్తున్నా దాన్ని తైత్రి ఉంది గనక ఎట్లా చంపాలి అతన్ని అంటే ఒక యజ్ఞం చూడండి విధ్వంసక యజ్ఞం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 ఆ పిల్లవాడు గనక పుట్టాడంటే వాడు పెరిగాడంటే మాత్రం ఇంద్రుడేం చేయలేడు ఫినిష్ అటువంటి యజ్ఞాన్ని అయితే మనం చేయలేం కాని రాజు గనక కావలసినంత ధనం ఉంది గనక స్పష్ట ప్రజాపతి అద్భుతమైనటువంటి యాజ్ఞికులంతా కూడా పిలిపించి ఋత్విక్కులంతా కూడా పిలిపించి బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని తయారు చేసి చేశాడు సరేనా ఇక్కడ సంకల్పం జరుగుతా ఉంది ఎటువంటి వాడు కావాలి పిల్లవాడు ఇంద్రశత్వు కావాలి అది ఇంద్రుడు చంపేటువంటి వాడు ఇంద్రశత్రుర్వర్ధస్వ పదం ఇంద్రశత్రు వర్ధస్వ ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇది ఈ పదాన్ని పలకడంలో ఉదాత్త అనుదాత్త స్వరితాలున్నాయి అసలు విషయమంతా ఇదే విషయమంతా ఇదే ఆటం గనక స్విచ్ నొక్కినట్టే ఇది ఇంకేమీ లేదు సింపుల్ పర్ఫెక్ట్గా కనుక పలికేశాడు అయిపోయింది ఇంకా హోమం అద్భుతంగా జరుగుతుంది గనక పిల్లవాడు పుడతాడు ఇంద్రశత్రువు పుడతాడు ఇంద్రుడు చచ్చిపోతాడు వీడి చేతుల్లో బతికే అవకాశమే లేదు పలకాలి ఆ పలికేటప్పుడు ఎట్లా బలకాలి అంటే ఇంద్రశబ్దం ద్రా ఉంది ఇంద్రశబ్దం దాంట్లో మాత్రం ఉదాత్త అనుదాత్తాలు లేకుండా పలకాల స్వరితంలో బలకాలది అంటే ఇంద్ర ఇందువల్ల స్వరితం తెలుసా హీనం ఇంద్రుడు క్షీణించాలి నశించుకోవాలి అందువల్ల ఉదాత్త అనుదాల్లో పలగడదు ఉందో తృ ఇంద్రశత్రుర్వర్ధస్వ వృద్ధ ఇది చనిపోవడానికి కారణమైంది శత్రు ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇంద్రశత్రు వర్ధస్వ ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇంద్రశత్రు త్రు ఆ రెండు మాత్రం ఉదాత్తంగా బలకాలి బతించడానికి ఇక్కడ ఏం చేశాడంటే ఆ ఇంద్రశబ్దాన్ని ఉదాత్తంగా బలికాడు ఆ త్రూ అండ్ అర్ధ ఆ రెండింటినీ స్వరితంగా బలికాడు తగ్గించి మొదట అనుకున్నట్టుగా కనుక పలికుంటే ఉదాత్త అనుదాత్తాలు లేకుండా ఇంద్రశబ్దాన్ని బలికి త్రూ అండ్ అర్ధ ఈ రెండు గనక ఉదాత్తంగా గనక పలికుంటే అక్కడ స్వరితం ఇక్కడ కనుక ఉదాత్తం గనక ఉంటే ఇంద్రుణ్ణి చంపేటువంటి కుమారుడు నాకు కలుగుగాక ఇంద్రశత్రుర్వర్ధస్వ అది సంకల్పం ఎప్పుడైతే స్వరితం ఉండాల్సిన చోట ఉదాత్తం ఉండి ఉదాత్తం ఉండాల్సిన చోట స్వరితం వచ్చేసిందో కాబట్టి ఇంద్ర శబ్దాన్ని ఉదాత్తంగా పలికి ధ్రూ అండ్ ధ ఈ రెండింటినీ కూడాను స్వరితంగా ఎప్పుడైతే పలికాడో దీని వల్ల ఏమైపోయింది తెలుసా ఇంద్రుని చేత చంపబడేటువంటి బిడ్డ నాకు కలుగుగాక ఏ పిల్లవాడైతే నాకు పుడతాడో వీణ్ణి ఇంద్రుడు చంపుగాక ఇదే జరిగింది క్రస్ట ప్రజాపతికి పుట్టాడు మీకు తెలిసి నేను భాగవతంలో చెప్పాను ఏంటది ఆ వృత్తాసుర సంహారం ఏమీ లేదా మర్చిపోరండి సరేందే అంటే ఇవన్నీ అక్కడ మీకు వివరించాలి అవసరం లేదు కనుక ఇప్పటికి వచ్చింది కనుక స్వరం వివరించింది కాబట్టి ఆ కుమారుడు చచ్చిపోయాడు కానీ తమాష ఏంటంటే పదాలు ఏమి మారలేదు మరే ఇంద్రశత్రువు వర్ధస్వ అవి అక్షరాలు ఏమన్నా మరే లే పదాలు మారలేదు అక్షరాలు మారలేదు ఉచ్చారణ దోషం స్వరం మారింది స్వరం మారేటప్పటికి భావం మారిపోయింది అర్థం అక్షరాలు అవే సేమ్ అక్షరాల్లో ఏ మార్పు లేదు పదాల్లో ఏ మార్పు లేదు భావం మారిపోయింది ఎందుకు మారిపోయింది ఉచ్చారణ దోషం ఇప్పుడు వజ్రాయుధంతో సంభరింపబడ్డాడు సరేనా కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇతను ఇంద్రుడు చంపాడు తర్వాత ఇతని కుమారుడిని సరే అది ఉత్తరాసారం అది మన దేశం ఇతను దేంతో చంపాడు వజ్రాయుధంతో చంపాడు ఇంద్రుడు కదా కానీ శాస్త్రం అంటది వాడు చచ్చిపోయింది వజ్రాయుధం తాదు వాగ్ వజ్రో యజమానోహి వాక్ అనేటువంటి వజ్రాయుధంతో చచ్చిపోయాడు తండ్రి పలికాడు దూచరా వాక్ స్పష్ట ప్రజాపతి ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో స్వరం ఏదైతే ఉందో స్వర దోషం ఉండడం వల్ల స్వరోచ్చారణ సరిగా లేకపోవడం వల్ల బిడ్డను చంపింది ఇంద్రుడు కాదు తండ్రే వజ్రాయుధంతో కాదు వాడు చచ్చిపోయింది వాక్వజ్రాయుధం వాక్ వజ్రాయుధం అర్థమవుతుంది వాగ్ వజ్రో యజమానో హీనస్థి వాక్ అనేటువంటిది దీని అర్థం కూడా ఏంటంటే వజ్రాయుధం చంపలేదేమో గాని వాగ్ వజ్రాయుధం చెప్పేస్తుంది అంటే ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి వజ్రాయుధం కంటే కూడా మోర్ పవర్ఫుల్ వాక్ అర్థమవుతుంది మోర్ పవర్ఫుల్ కాబట్టి ఈ వాక్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలో మనిషి తెలిసి ఉండాలి వాక్ను కనుక సక్రమంగా వినియోగించుకుంటే పరమార్థం లేకపోతే అనర్థం బ్రతుకంత వ్యర్థం కనుక ఇదంతా స్వరం సరేనా కాబట్టి ఈ విధంగా ఏది కావాలనో యజ్ఞయాగా అది కర్మల్లో కర్మ ఫలాసక్తితో మనం ఏదైనా చేస్తే వాటిని సాధించడానికి కావలసినటువంటి స్వరం ఎలా దాన్ని పలకాలి ఇదంతా కూడాను శిక్షాశాస్త్రంలోనే ఉంది కామ్య ఫలాసక్తితో ఏ కర్మ మనం ఆచరించినా కూడా యజ్ఞయోగాది కర్మల్లో ప్రధానంగా ఉచ్చారణ జరగాలి గనక ఇదంతా శిక్షా శాస్త్రమే బోధిస్తూ కాబట్టి ఈ విధమైనటువంటి వర్ణాలను ఉచ్చరించేటువంటి గాత్రాన్ని స్వరాన్ని మనకు పరమాత్మ ఇచ్చాడు ఆయన ఇచ్చిన స్వరం ఇది అందువల్ల ఇది శబ్దయోగం నువ్వు రాజయోగం చేస్తావో భక్తి యోగం చేస్తావో జ్ఞానయోగం చేస్తావో నాకు తెలియదు కాని ఉదయం నుంచి సాయంత్రం వరకు శబ్దయోగం మాత్రం చేస్తావు ఇది శబ్దయోగం దీన్ని మంత్రయోగం అని కూడా అంటారు ఎందుకంటే మంత్రాల్లో ఉన్నదంతా కూడా శబ్దమే గనక ఇది శబ్దయోగం మంత్రయోగం ఇది మహేశ్వర సూత్రాని అని అది వేరే సబ్జెక్ట్ ఇప్పుడు అసలు ఈ శబ్దాలన్నీ కూడా మహేశ్వర సూత్రాలలో నుంచి పుడతాయి డమరకంలో నుంచి అది ఈసారి వచ్చినప్పుడు చెప్తా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అదంతా చెప్తా కనుక ఇది శబ్దయోగం ఇది మంత్రయోగం శబ్ద రూపంలో ఉంది గనక ఇది స్వరం ఇది పరమాత్మ మనకి ఇచ్చినటువంటి స్వరం అని మనం కూడా తయారు చేస్తాడా స్వరం చేయ నాదస్వరం నాథస్వరం ఎవరు తయారు చేసేది నాదస్వరం మనమే నాదస్వరం తయారు చేయడానికి కావలసినటువంటి వస్తువులైతే భగవంతుడు తయారు చేశాడు కానీ అనుకూలమైన పరిస్థితులు మనకు కల్పించాడు వస్తువుల్ని నాదస్వరం మనమే తయారు చేసేది సరేనా మురళి వేణునాదం మనమే షహనాయ్ షహనాయ్ మనమే కదా క్లారనేట్ మనమే వీటిలో అంతా నాదం ఉంది కానీ తమ్మాషి తెలుసా వీటిలో శబ్దాలు బలకతాయి కానీ అక్షరాలు పలక భగవంతుడు సృష్టించినటువంటి మన గాత్రంలో స్వరం శబ్దం బలకతది చూడండి ఓ శబ్దం శబ్దం అక్షరం లేదు అక్షరం కావాలనుకోండి పలగ్గలను రామ కృష్ణ రామ అక్షరం పలగ్గల కానీ నీకు నాదస్వరంలో నువ్వు శబ్దాన్ని వెలిగించగలవే గాని అక్షరాలను బలిగించలేదు కాబట్టి శబ్దాలు మనం కూడా వలికించగలం మనకు ముందు అక్షరాలు తెలిసి ఉంటే ఆ శబ్దాలను అర్థం చేసుకోగలం శబ్దాలను బట్టి అక్షరాలను కనుక శబ్దాలతో పాటు అక్షరాలను కూడా ఉచ్చరించేటువంటి పద్ధతి వర్ణ స్వరహ రెండు కూడాను పరమాత్మ మనిషికే ఇచ్చాడు పశుపక్షాదులకి ఒకటి రెండు ఇచ్చాడు కొన్ని జంతువులకి అంతే ఒకటి రెండు లేవా అంబా అక్ష మేక దానికి అది మే అక్షర అది ఇంకేదండి కనుక ఒకటి రెండు అక్షరాలు పలకచ్చేమో గానీ జంతువులు ఇంకా పలికే అవకాశం లేదు మనం తయారు చేసేటువంటి స్వరాలు ఏవైతే ఉన్నావో ఈ స్వరాల్లో ప్లీజ్ శబ్దాలు బలుకుతాయే గాని అక్షరాలు బలక రామనను బ్రోవరామానను బ్రోవర ప్రేమతో లోకాభి రామానను బ్రో అన్నదనుకోండి ఇప్పుడు దీన్ని మనం హమ్ చేస్తూ పోవచ్చు తెలిసిన వాడికైతే అరే రే ఇది రామనాన్న బురావురా కదరా అనుకోడు అరే లా భార్య అనుకుంటుంది నాకు నువ్వు మహానుభావుడు కానీ పిల్లవాడు వాడికి అర్థం కాదు అమ్మా నాన్న గొంగ పోయింటాడు ఏదో లేరా పోని ఆవిడ తెలుసు గనక నువ్వు కావాలంటే అట్లా హం చేయచ్చు అక్షరాలను కూడా కలిపి నువ్వు అనొచ్చు కేవలం అక్షరం లేకుండా శబ్దమే వచ్చిందనుకోండి అర్థం కావడం కష్టం అర్థం కానప్పుడు అర్థం చేసుకునేవాడు ఏదైనా అర్థం చేసుకోవడం ఉండేది అదే ఇప్పుడు నేను రామన్ను బ్రోవరా అన్నానుకోండి మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోగలరు దీన్ని పిచ్చి పెడితే తప్ప శ్రీ రామాను బ్రోవరా ప్రేమతో లోకాభి రామాను బ్రోవరా ఇంకో రకంగా అర్థం అవకాశమే లేదు కానీ అదే అర్థం లేకుండా శబ్దం వచ్చింది అనుకోండి రాగన్ తెలిసి ఉంటుంది సంగీతం కూడా తెలుసు పాపం కానీ ఈ కీర్తన వినలేదు ఇలా హంజీడి విన్నాడు ఎవరో కాదు అనుకోండి పోనీ మన అల్లుడు ఇంటికి అల్లుడు బెస్ట్ బెస్ట్ ఫెలో ఇంటికి అల్లుడు వచ్చాడు అనుకోండి పండగకి వస్తుంది తాట వస్తుంది కమా ఇంటికి అల్లుడి వచ్చాడు వాళ్ళ ఇంట్లో ముసలాయినా ఎవరో ఒకరు హమ్ చేశారు అనుకోండి నా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీడియో మొదలు పెడతారు మామ నన్ను బ్రోవరా మామ బ్రోవరా మామనన్ను ఎందుకంటే సంగీతం వచ్చు కనుక ఈ కృతి రాదు మామన బ్రోవర మామను బ్రోవరా స్కూటరు కంప్యూటరు ప్రసాదించి మాన బ్రోవరాకూటరు కంప్యూటరు ప్రసాదించే మాన బ్రోవరు ఆ విధంగా వాడు పాడితే మనం కాదనడానికి అవకాశం లేదు ఎందుకంటే శబ్దమే కదా వాడి ఇష్టం అక్షరాలను వాడు జోడించుకోవచ్చు కానీ అక్షరం వచ్చిందనుకోండి నువ్వు మార్చలే అండర్స్టాండ్ కనుక ఉచ్చరిస్తూ వర్ణ స్వర ఈ రెండు కూడాను పరమాత్మ మనకే ఇచ్చాడు గానీ ఇంకెవ్వరికీ ఇవ్వలేదు ఇది మన భాగ్యముర కాబట్టి ఎలా ఉచ్చరించాలి స్వరాన్ని ఉదాత్తాదిహి కాబట్టి ఉదాత్తంగా ఎట్లా మధ్యమ స్థాయిలు ఎట్లా పలకాలి అధమ స్థాయిలో ఎట్లా ఈ మూడు స్థాయిల్లో ఉదాత్తాదిహి ఉదాత్తాద్యాహ धाल बलकड़ स्वर स्वरा शिक्ष बोधिस्त मन शिक्षाशास्त्र बोधिस्तस्वर शीक्षा व्याख्यालम मूडोद नागोद बल बल ह्रस्वा దీర్ఘము హ్రస్వము ప్లుతము త్రయమాత్ర పొడవుగా అక్షరాన్ని బలకడం పుచ్చిగా అక్షరాన్ని బలకడం సరేనే దీర్ఘచ్చు అచ్చు పలికేటప్పుడు అచ్చుని దీర్ఘాత్సూగా వలకడం హ్రస్వాత్సూగా వలకడం ఫుతం అంటే నువ్వు ఎంత వేగంగా పలుకుతూ ఉండినా కూడాను స్పష్టత లోపించకుండా ఉండడం వెరీ ఇంపార్టెంట్ ఇది మాత్రాహరస్వాధ్యాహ సరేనా కాబట్టి పొడవుగా మాట్లాడేటి ఉంటాయి కొన్ని అక్షరాలు ఇప్పుడు రామ అంటే అర్థం వేరు రమ అంటే అర్థం వేరు డేంజర్ డేంజర్ కాబట్టి రాకు దీర్ఘమే బలకాల రామ మనకి తొందర రమ అంటే బలక రామ రామా రామ రామ కాబట్టి ఎక్కడెక్కడ దీర్ఘం ఎక్కడెక్కడ హ్రస్వం అచ్చు బలికేటప్పుడు దీర్ఘము హ్రస్వము పులతము ఇవి హస్వాధ్యాహ ఇవి మాత్రాహ మాత్రా బలం నాలుగవది బలం ప్రయత్న విశేషత బలం ప్రయత్న విశేషత ప్రయత్నం చేయడం బలం ఏమిటో తెలుసా ఒక అక్షరం పలికేటప్పుడు దాన్ని ఎలా పలకాలి అని ప్రయత్నపూర్వకంగా బలకడం అక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది ఇది బలం ఇప్పుడు ఉదాహరణగా బలం అనవని కూడా బా బలకాలనుకోండి ఇక్కడ ప్రయత్న విశేషత బలము అన్నాం అనుకోండి బా పలకాలి నువ్వు బా పలకాలంటే ఎలా పలకతావు రెండు పెదవులు కలవాలి నాకు వలం లేదండి చూడండి సమస్య ఏమయ్యా ఇది ఎత్తుకోవా ఈ మూట నాకేం బలం లేదండి నాకేం బలం లేదండి ఇది తీసుకెళ్లి పన్నుకు టచ్ చేస్తాడు వా లాగా నాకేం బలం లేదండి మనకు తెలంగాణలో చాలా పదాలు దొరుకుతాయి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వట్టి వట్టి వా వా అది కాబట్టి అబ్బా అని అనుకోండి కరెక్ట్గా బలకాలంటే బలం ఎక్కడ తెలుసా ప్రయత్న విశేషత బా నాకు బలము లేదండి అది పదం నాకు బలం లేదండి నాకు బలం లేదండి ఏమో ఎత్తుకోవాలి నాకు బలం లేదండి కాదు నాకు బలం లేదండి నేను ఎత్తుకోలేనండి ఇది మాత్ర బలం ప్రయత్న విశేషత పదాన్ని సక్రమంగా పలకడం ఒకవేళ అక్షరాన్ని సక్రమంగా పలకలేదనుకోండి ఒక అక్షరం పదులు ఇంకొక అక్షరం పలికితే దాని భావం మారిపోతుంది చూడు కార్యం సకలం శీఘ్రమేవ చూడండి పదం ఎట్లా ఉంది సెంటెన్స్ కార్యం సకలం శీఘ్రమేవ అయ్యా కార్యం సకలం కురు సా ఇప్పుడు ఈ అక్షరా ఎట్లుంటాయి కదా సా ఒకటి ష దీన్ని మెలికి ష అనేవాళ్ళు పొరం ఇప్పుడు ఆ మెలికి పోయింది ఎటు పోయింది కొలిక్కి రావడం లేదా మెలికి ఎటు పోయింది అది కాబట్టి సా ఒకటి షా ఒకటి తర్వాత ష తెలంగాణలో వెరీ క్లియర్ అది నా దగ్గరికి స్వామిజీ నమస్కారం నో సచ్ వరల్డ్ నమస్కారం ఇప్పుడు మీరేనండి టీవీలో వర్స్ సభకు నమస్కారం నమస్కారం కాదు నమస్కారం షా లేదు అక్కడ సా ఉంది మనం నమస్కారం ఇంకో నమస్కారం స ష షే ఇండి